శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమునుబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల నలభై మూడవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం తొంభై ఏడవ చూడండి స్థాయి పులాక నాయకరి ఆకాశ కే దృష్టాంతి శరీర కేనందూర్ణత నిత్య ముక్త అసంగత అధిక భ్రమ కే విశేషణ కి యుక్త ప్రత్యగత్మా ప్రత్యగాత్మ నిష్ఠా అవిద్యా అంశకి నివృత్తి కరీ ప్రత్యేక అభిన్న బ్రహ్మక స్వయం ప్రకాశ భాను సంభవ్ ఐసే ఏకదేశి ప్రతీతి కరి అద్వైత నిశ్చయ్ హోవే హై నిన్న జరిగిన విషయంలో దిగ్ మాత్రైన విభానం తో ద్వయోరపి సమం కలు ద్వైత సిద్ధి వద్ అద్వైత సిద్ధి తే తావత నకిం ద్వైతము ఈ విధంగా ఏకదేశము చేత ప్రతీతి అదే విధంగా అద్వైతం కూడా ఏకదశ మాత్రం చేత ప్రతీతి అవుతుంది అంటే జగత్తులో మనకు చైతన్యముక ప్రతీతి ఎలాగలుగుతుంది కేవల చైతన్యమక ప్రతీతి కలుగుటలేదు జమైన ప్రపంచంతో కలిసి ప్రతీతి అవుతుంది ఘటహ అస్తి పటహ అస్తి ఘటస్ఫురతి పటస్ఫురతి అనే ఘట పటాదులతో విశిష్టమయ్యి ప్రతీతి అవుతుంది అంటే ఏకదేశ ప్రతీతి అవుతుంది ఏకాంశం ప్రతీతి అవుతుంది అయినా కూడా దానిచేత సంపూర్ణ చైతన్యాన్ని మనము తెలుసుకోవాలి పూర్తిగా తెలియాలి అని ఆగ్రాం చేయొద్దు ఏ విధంగా అంటే స్థలి పులాక న్యాయము అని చెప్తారు స్థాళీ అంటే వంట పాత్ర ఏ విధంగా తండ్రులమును అనగా బియమును వంట వేసి ఉడకబెడతాము అన్నముగా మారుస్తాము అయితే ఆ తండ్రులము ఆ బియ్యము అన్నముగా మారిందా అన్నం అని తెలుసుకోవడానికి తల్లులు ఏం చేస్తారు బియ్యం గింజలన్నిటినీ ఇలా తడిమి చూస్తారా పిసికి చూస్తారా లేదు ఆ వంట నుంచి చెంచతోని ఒక గింజను తీసుకొని దాన్ని తడిమి చూస్తారు ఉడికిందా ఆ తండ్రులం బియ్యం గింజ ఒక్కటి ఉడికింది అని అంటే ఇక అన్ని ఉడికినట్టే అని మంట ఆపేస్తారు మొత్తము బియ్యం గింజలను పట్టి చూడనిక్కర్లే ఒక గింజను పట్టి చూస్తే అది ఉడికినట్లయితే అన్ని గింజలు ఉడికినట్లే అని నిశ్చయం చేసి మంట ఆపేస్తారు ఇది తాలి పులాక న్యాయము అంటారు ఆ న్యాయం చేత మనం చైతన్యాన్ని ఏకదేశంలో ప్రతీతి అయినప్పటికీ కూడా సంపూర్ణ చైతన్యాన్ని మనము గ్రహించాలి అంటారు లేదా ఏక గృహగత ఆకాశకే దృష్టాంతకరి అయితే ఒకరి ఇంట్లోని ఆకాశము ఆ ఇంటి చేత అంటబడదు నిర్లేపం అని తెలుసుకున్నట్లయితే అట్లే అందరి ఇళ్లలో ఉన్నటువంటి ఆకాశం కూడా అంటబడదు అంటే సంపూర్ణ ఆకాశము వ్యాపక ఆకాశము నిర్లేపమున్నదని నిర్ణీతమవుతుందా లేదా అట్లే ఒక దేహంలో చైతన్యము అది ఏ విధంగా ఉంది అని మనం విచారించి చూసినట్లయితే ఈ దేహేంద్రియ సంఘాతానికి అంతటి కూడా అది ద్రష్ట సాక్షియే ఉన్నది మరి అంతఃకరణంలో గానీ శరీరంలో గానీ కామాది వృత్తులు మరి క్రియలు వగేరా జరుగుతూ ఉంటే కూడా వాటి సాక్షిగా చూస్తుండే గాని ఆ క్రియలతో ఏ సంబంధం లేదు అంటే అసంగం అని తెలుస్తుంది ద్రష్ట ఉన్నది అని తెలుస్తుంది సాక్షి ఉన్నది అని తెలుస్తుంది మరి తెలుసుకునేవాడి చేతనమా జడమా చేతన రూపుడను నేను అని తెలుస్తుంది మరి శరీరం అంతా ఉన్నావా శరీరంలో ఏకదేశం ఉన్నావా ఈ విచారమంతా పూర్వం చేసుకుంటూ వచ్చాము ఏకదేశంలో ఉన్నట్లయితే మరి ఆపాద తలమస్తకం అంతటా కూడా జరిగేటువంటి సుఖ యొక్క ప్రతీతి కాకూడదు అంటే వ్యాపకం ఉన్నది శరీరం అంతా ఉన్నది మరి ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఇందులో ఒక్కడవా లేదా మీరిద్దరా అని అంటే ఒక్కడని అద్వితీయం ఉన్నది మరి అంతఃకరణంలో సుఖము దుఃఖము రాగము ద్వేషము కామము క్రోధము నేను బద్ధుణ్ణి నేను ముక్తుణ్ణి అని అనుకున్నప్పుడు కూడా దానికి బద్ధత్వం లేదు ముక్తత్వం లేదు రాగం లేదు ద్వేషం లేదు సుఖం లేదు దుఃఖం లేదు కర్తృత్వం లేదు భోక్తత్వం లేదు నిత్యముక్తం ఉన్నది మరియు ఆనందరూపం ఉన్నది అని ఒక్క శరీరంలో ఈ విధంగా మనము వివేకం చేసి తెలుసుకున్నట్లయితే అన్ని శరీరాల్లో కేవలం శరీరాల్లోనే కాదు గటపటాలి సంపూర్ణ చరాచర ప్రపంచంలో కూడా ఆత్మ వ్యాపించి అసంగమై అద్వితీయమై పరిపూర్ణమై నిత్యముక్తమై ఉంది అని మనకు తెలుస్తుంది ఏ విధంగా అంటే తాలి పులాకన్యాయం వలె లేదా ఒక ఇంటిలో ఉన్నటువంటి ఆకాశాన్ని విచారం చేస్తే ఏ విధంగా అసంగం తెలుస్తుందో అట్లా అందరి ఇళ్లలో లేదా సర్వత్ర బ్రహ్మాండం కూడా ఉన్నటువంటి ఆకాశం అసంగము అని విధంగా తెలుస్తుందో అట్లే ఒక దేహంలో ఆత్మను గనక వివేచించి చూసినట్లయితే సర్వదేహాల్లో కూడా ఆత్మ అసంగము అద్వితీయము పరిపూర్ణము నిత్యముక్తము చేతనము అని ఈ విధంగా తెలిసి అంటే ఏకదేశ జ్ఞానం చేత సర్వదేశ జ్ఞానం సంపూర్ణ జ్ఞానం అవుతుందా లేదా అయితుంది అసంగత అది బ్రహ్మకే విశేషని కరి ఈ బ్రహ్మ విశేషణాలే ఆత్మలో ఉన్నాయి అందుకని ప్రత్యేక ఆత్మకే గ్రహణతే బ్రహ్మ అభిన్న ప్రత్యేక ఆత్మ నిష్ట అవిద్యాంశకి నివృత్తి కరి ప్రత్యేక అభిన్న బ్రహ్మక స్వయం ప్రకాశీ భాను ఈ విధంగా ఏకాంశంలో ఉన్నటువంటి ఈ దేహగత ఆత్మ ఇది నిర్లేపము అసంగము అని తెలుసుకుంటే అదే విధంగా ఆ లక్షణాలే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యంలో ఉన్నవి అని ఈ విధంగా ప్రత్యేక అభిన్న పరమాత్మను స్వయం ప్రకాశ రూపం చేత తెలుసుకోవాలి ఈ విధంగా వుతుంది అయి ఏకదేశరి ప్రతీతి కరి అద్వైతకా నిశ్చయంగా ఏకదేశ ప్రతీతి చేత కూడా అద్వైతం యొక్క నిశ్చయము అవుతుంది ఏక తండ్రులకే పాకకి పరీక్ష కరీ సర్వ తండ్రులకే పాకకా నిశ్చయోవే ఒక తండ్రులము అంటే ఒక బియ్యం గింజను పట్టి చూసినట్లయితే అది ఉడికిందా లేదా చూసినట్లయితే ఆ బియ్యం గింజ ఉడికింది అనే నిశ్చయం సంపూర్ణ బియ్యం గింజలన్నీ కూడా ఉడికినట్లే అని ఏ విధంగా నిశ్చయమవుతుందో ఇసు దృష్టాంతకు స్థాలి పులాక న్యాయకయ్యే ఈ దృష్టాంతాన్ని ఏమంటారు స్థాయి పులాక న్యాయము అంటారు ఏక గృహ గత ఆకాశకే అసంగతాధికే నిశ్చయకరి సారే బ్రహ్మాండాది గత ఆకాశకే అసంగతాధిక నిశ్చయి తాకే న్యాయ ఒక గృహంలో ఉన్నటువంటి ఆకాశం అసంగం ఉన్నదని నిశ్చయించుకున్నట్లయితే సంపూర్ణ బ్రహ్మాండగత ఆకాశం కూడా అసంగం ఉండదని ఎట్లా నిశ్చయం అవుతుందో అదే విధంగా ఒక దేహంలో ఉన్నటువంటి ఆత్మ అసంగము అద్వితీయము పరిపూర్ణము అని నిశ్చయించుకున్నట్లయితే సంపూర్ణ బ్రహ్మాండ చైతన్యం కూడా అసంగము అద్వితీయము పరిపూర్ణము అని నిశ్చయము అవుతుంది అందుకని ఏకదేశ అవగతి చేత ఏకాంశ ప్రతీతి చేత ఏకాంశ బాణం చేత సంపూర్ణ అద్వైత బ్రహ్మం యొక్క భానము అవుతుంది అని చెప్పాడు సరే ఇప్పుడు రెండు వందల నలభై నాలుగో శ్లోకానికి అవతారిక చూద్దాము పంతొమ్మిదవ అంకము అద్వైత అసిద్ధ్యం శంకతే పూర్వవాది అద్వైతం అద్వైతము కేవలం శాస్త్రవేద్యమే గాని అనుభవ కాదు అని శంక చేస్తే ఉంది అని ఒక ప్రకారంగా సమాధానం చెప్తూ వచ్చారు ఏ విధంగా ద్వైతానుభూతి నీకు కలుగుతుందో అదే విధంగా అద్వైతానుభూతి కూడా కలుగుతుంది ఇది అందరి యొక్క అనుభవం ఉన్నది అని ఒక రకంగా సమాధానం ఇప్పుడు ప్రకారాంతరం చేత అంటే వేరే ప్రకారం చేత శంకాడు శంక చేస్తూ శ్లోకం రెండు వందల నలభై నాలుగు ద్వైతేన చిద్వానం తదురోధ్యశ ద్వైతశ్యాతో సమే ఉభే అద్వైతం అద్వైతం అంటే ద్వైతము లేనిది అద్వైతము ద్వైత జ్ఞానే కథం తు ద్వైత జ్ఞానే తు కథం వేదాంత సిద్ధాంతంలో అద్వైతం అంటే ద్వైతం విద్యతే ఎత్రైతం అని ఈ విధంగా ఉత్పత్తి చెప్తారు దీనియందు ద్వైతము లేశం మాత్రం కూడా లేదో అది అద్వైతం అంటే ద్వైతం యొక్క అభావ రూపము అద్వైతం అంటారా అంటే ఒప్పుకోవడానికి వీల్లేదు ఎందుకంటే అద్వైతం పరబ్రహ్మ వస్తు ఉందో అది అభావ రూపం అని ఒప్పుకోవడం ఇష్టమేనా లేదు కదా అది అభావ రూపం అని ఒప్పుకోవడం ఇష్టం లేదు అందుకని ద్వైత అభావ అద్వైతం ఈ అర్థం చేయకూడదు మరి ఏం చేయాలి ద్వైత విరోధి అద్వైతం అని ఈ విధంగా అర్థం చేయాలి ద్వైత విరోధి అద్వైతం ఈ విధంగా చేసినట్లయితే శంకరకారుడు అంటాడు ఎప్పుడైతే ద్వైతమునకు అద్వైతమునకు విరోధం చెప్తున్నారు మీరు ద్వైత విరోధి అద్వైతం అని అలాంటప్పుడు ఒక న్యాయాన్ని గనుక విచారం చేసినట్లయితే అద్వైతం సిద్ధించదు అంటారు ఏ న్యాయము అంటే వధ్యఘాతక న్యాయము అంటారు వధ్యఘాతక న్యాయం అంటే ఏమిటి పిల్లి ఎలుకలకు విరోధమున్నదా లేదా విరోధం ఉన్నది ఒక ఇంటి కుటుంబం అంతా కూడా ఇంటికి తాళమేసి తీర్థయాత్రలకు అనే వెళ్ళిపోయారు ఒక పదిహేను రోజుల పాటు తిరిగి వచ్చేసరికి ఇంటిలో అన్ని పెంట కుప్పలు అయినాయి అంటే ఇంట్లో ఎలుకలు ఆ ఛద్రాలు చేసి ఆ బిలవ నుండి మట్టినంతా బయటకు తీసి కుప్పలు పోసినాయి పెంట కుప్పలు అయినాయి వాటిని చూసి ఏమనుకుంటారు పిల్లి లేదు అందుకని ఎలుకలు ఈ విధంగా విపరీతంగా పెంట కుప్పలు చేసినాయి మట్టి కుప్పలు చేసినాయి అని అనుకుంటారు ఒకవేళ పిల్లి ఉన్నది అనుకోండి పిల్లి ఉంటే ఎలుకలు ఉండవు అంటే ఒక విరోధి పదార్థము ఉంటే మరొక విరోధి పదార్థం ఉండదు పిల్లి ఉంటే ఎలుకలు ఉండవు ఎలుకలు ఉన్నాయి పిల్లి లేదనే అర్థం అంటే ఒక విరోధి పదార్థం ఉంటే మరొక విరోధి పదార్థము ఉండదు ఇది వద్యఘాతక న్యాయం అంటారు ఈ విషయాన్ని శ్రీ సురేశ్వరాచారులు తైత్రీయ భాష వార్తంలో రెండు డేస్ అరవై ఆరు ప్రతి పద్య హి విరోధిన పశ్చాభావం జానాతి వద్య ఘాతక వత్ పదార్థ ఈ న్యాయాన్ని అక్కడ చెప్పినాడు అయితే ఈ న్యాయంలో ఏం సిద్ధమైంది అంటే ఒక విరోధి పదార్థం అంటే వేరొక విరోధి పదార్థం ఉండదు ఇది సిద్ధమైంది కదా అట్లా ద్వైత విరోధి అద్వైతం అని ఈ విధంగా చెప్పినట్లయితే ద్వైతం అయితే ఆ కపలాసన పర్యంతం అందరికీ అనుభవ గోచరం ఉన్నది ద్వైత ప్రపంచం ఉన్నదంటారా లేదంటారా చెప్పండి ఉంది కదా అందరికి అనుభవం ఉన్నది కదా జ్ఞానికి అజ్ఞానికి అందరికీ అనుభవం ఉన్నది ద్వైత ప్రపంచం మరి ద్వైత ప్రపంచం విద్యమానమై ఉండగా అద్వైతం ఎక్కడ ఉంటుంది చెప్పు నాకు అంటారు అద్వైత సిద్ధి ఎలా చేస్తావు విరోధి పదార్థం ఒకటి ఉంటే మరొకటి ఉండదు మీరు ద్వైత విరోధి అద్వైతం అని మీరు ఒప్పుకుంటారు వేదాంతంలో మరి ఎప్పుడైతే ద్వైత విరోధి అద్వైతం అని మీరు ఒప్పుకుంటారో విరోధి అనేటువంటి ద్వైతం విద్యమానమై ఉండగా అద్వైతం యొక్క సిద్ధి ఎలా చేస్తావు అద్వైతం ఎక్కడ సిద్ధిస్తుంది అని విధంగా శంక ద్వైతేన హీనం అద్వైతం ద్వైత జ్ఞానే కతంత్విధం ద్వైతేన హీనం అద్వైతం ద్వైత విరోధి అద్వైతం మీరు చెప్తారు కదా మరి ద్వైత జ్ఞానే హిధం అంటే అయ్యి అద్వైతం కథం అది ఎట్లా సిద్ధిస్తాయి చెప్పు అంటాడు ఈరోజు ఒక అంకం చూడండి అద్వైతం అంటే ద్వైతరహితం తయో పరస్పర విరోధాత్ తి ద్వైత ప్రతితో అద్వైతం నా సంభవతి ఇత్య అద్వైతం అంటే ద్వైతరహితం అయితే ఈ ద్వైత అద్వైతంలకు తయోహో ఈ రెండిటికి పరస్పర విరోధాత్ పరస్పర విరోధం అలాంటప్పుడు వజాతక న్యాయం చేత ద్వైత ద్వైతం ప్రతీతి అవుతుండగా అద్వైతం నా అద్వైతం సంభవించదు అని శంకాకారుడు అంటాడు అప్పుడు శంకాకారునిపై సిద్ధాంతి ఈ విధంగా అంటాడు నను అంటే ఇక్కడ శంకా కాదు అంటే పూర్వపక్షం కాదు సిద్ధాంతే శంకాని ఈ విధంగా అంటున్నాడు నన్ను తర్హి ద్వైతస్ అంటే అద్వైత విరోధిత్వాత్ అద్వైతే ప్రతిభాస మానే ద్వైత్య అసిద్ధి ఇది చోద్యం సమానం ఇది ఆహా పూర్వవాది అప్పుడు సిద్ధాంతి పూర్వపక్ష సరే ద్వైతము విద్యమానం అంటే అద్వైతం ఎట్లా సంభవిస్తుంది అని నువ్వు శంక చేసావు కదా ఎందుకంటే పరస్పర విరోధం ఉన్నందువలన విరోధ పదార్థాలు ఒకటి ఉంటే ఒకటి ఉండదు నియమం చేత వద్యాగత నియమం చేత ద్వైత ప్రతీతి ఉండగా అద్వైతము సంభవించదు అని ఏదైతే నువ్వు అద్వైతం ప్రతీతి ఉండగా ద్వైతం ఎట్లా ప్రతీతి అవుతుంది అని మేము ఉన్నే అడుగుతున్నాం అద్వైతము ప్రతీతి ఉంటే ద్వైతం యొక్క బాణము ఉండదు ద్వైతం యొక్క ప్రతీతి ఉండదు జ్ఞానులకు అద్వైత ప్రతీతి ఉంది అద్వైత భానం ఉన్నది చిద్భానం ఉన్నది సత్తు చెత్తూ ఆనందము అనేటువంటి పరబ్రహ్మ వస్తువు యొక్క జ్ఞానం ఉన్నది అద్వైత బోధ ఉన్నది ఇక అలాంటప్పుడు ద్వైతం ఎక్కడ ఉన్నది చెప్పు అసలు అద్వైతము లేదని నువ్వు సిద్ధి చేయడానికి కొనుకున్నావు కానీ ఆ న్యాయమే నీ కూర్చున్నది వద్యగాత న్యాయం అద్వైతం యొక్క ప్రతీతి అవతండగా ద్వైతం యొక్క బాణము ఉండదు అంటే ఏ దోషాన్నైతే నా పైన ఆరోపించావు ఆ దోషమే నీకు పట్టింది పూర్వపక్షి వేదాంతి పైన దోషం చూపెడితే వేదాంతి పూర్వపక్షి పైన దోషం ఏ దోషమైతే నా పన్ను చూపెట్టావు ఆ దోషమే నీకు పట్టింది అని విధంగా సిద్ధాంతి అంటే అప్పుడు పూర్వపక్షి ఆ దోషం నాకు పట్టదు అంటాడు ఎందుకనంటే చూడు జ్ఞానులందరికీ కూడా చైతన్య భావన ఉంది కదా ఉంది మరి ఉంటే వాళ్ళకు ద్వైతం ప్రతి చైత ద్వైతంలో వ్యవహారం చేస్తలేరా వాళ్ళకు ఆకలి దప్పులు లేవా అన్నాహారాలు భుజించలేరా సకల వ్యవహారాలు చేస్తలేరా ఎక్కడ వ్యవహారం చేస్తున్నారు వాళ్ళంతా ద్వైతంలోనా అద్వైతంలోనా అద్వైతమే వ్యవహారం ఓవేనహి అద్వైతంలో వ్యవహారమే ఘటించదు మరి వ్యవహారం చేస్తున్నారు ఎక్కడ అద్వైతంలోనా ద్వైతంలోనా ద్వైతంలోనే వ్యవహారం చేస్తున్నారు మరి అద్వైత జ్ఞానం కూడా ఉంది మరి అద్వైత బోధం ఉన్నది మరి ద్వైత ప్రతీతి కూడా ఉన్నది అంటే విరోధం ఉన్నదా చెప్పు ఇక్కడ ఏం విరోధం లేదు ద్వైతానికి అద్వైతానికి ఏం విరోధం లేదు అందుకని ఆ అద్వైత బోధం ఉంటే ద్వైత ప్రతీతి కాదు విరోధం ఉన్నందువలన అనేటువంటి న్యాయం ఘటిల్లదు సంభవించదు ఎందుకంటే ద్వైతానికి అద్వైతానికి విరోధమే లేదు చూడు అయం ఘట అస్థి అయం ఘట భాతి అయం ఘట పురతి అని అంటాం కదా ఇక్కడ అస్థి భాతి ప్రియము అనేది ఆ ఘటంలో ఉందా లేదా ఘటము ప్రతీతి పరి అస్తి అస్థిభాతి ప్రియం రూపం కూడా ప్రతీతి అవుతుంది అంటే విరోధం ఉన్నదా విరోధం ఉంటే విరోధ పదార్థాలు ఒకటి ఉంటే ఒకటి ఉండదు కానీ ఇక్కడ అద్వైత బోధం ఉన్నది మరి ద్వైత ప్రతీతి కూడా ఉన్నది ఏం విరోధం ఉన్నది అందుకని ఆ న్యాయం మాకు పట్టదు కానీ మీరు చెప్పిన ప్రకారంగా ద్వైత విరోధి అద్వైతం అని అంటే విరోధి ద్వైతం యొక్క ప్రతీత ఉన్నప్పుడు అద్వైతం సంభవించదు ఇది వైద్యగాతన్య మీకే కూర్చుంటది కానీ మాకు కూర్చోదు అని సిద్భానంతో అస ద్వైత అవిరోధి అత ఊే అసమే అందుకని సమాన ద్వం లేదు మన ఇద్దరులో ఏ దోషమైతే మేము మీ పైన చూపెట్టామో ఆ దోషం మాకు రాదు సమాన దోషం లేదు ఆ దోషం మీకే పడుతుంది భవన్మతే చిద్రూప ప్రతీతే అద్వైత ప్రతీతిత్వాత్ త్వైత విరోధిత్వ అభావాత్ నా ఉభయోహో సామ్యం ఇది భావ చిద్రూప ప్రతీతి ఏవ అద్వైత ప్రతీతి చిద్రూపత్వం చేత ప్రతీతి ఉందో అదే అద్వైత ప్రతీతి ఘటస్ఫురతి పటస్ఫురతి అని ఏదైతే స్ఫురణ రూపం చేత ప్రతీ అవుతుందో అదే అద్వైతం అని చెప్పారు కదా మీరు అలాంటప్పుడు మరి ఘటస్ఫురతి పటస్ఫురతి అన్నప్పుడు కేవల స్ఫురణ మాత్రమే నీకు అనుభవానికి వస్తుందా ఘటం కూడా అనుభవానికి వస్తుందా ఘటము పటము జనము ప్రపంచం కూడా అనుభవానికి వస్తుంది అలాంటప్పుడు మరి అద్వైత భానము మరి ద్వైత భానము రెండు ఏకకాలంలో అవుతున్నాయా లేదా విరోధం ఎక్కడ ఉన్నది అందుకని ద్వైత విరోధిత్వ అభావాత్ ద్వైతములకు అద్వైతములకు ఏం విరోధం లేదు కాబట్టి ఈ వజ్రఘాతక న్యాయం మా పైన ఆరోపించటం తగదు మాకు దోషం రాదు ఇది భావ ఈ విధంగా అభిప్రాయం అని చెప్పినాడు రెండు శ్లోకానికి అవతారీక ఇరవై ఐదవ చూడండి ప్రతీయ మానశ అపి వాస్తవత్వ అభావాత్ నా వాస్తవ అద్వైత విఘాతిత్వం ఇది పరిహరతీ సిద్ధాంతి ప్రతియ మానస్యా అది ద్వైత్య వాస్తవత్వ అభావాత్ అప్పుడు సిద్ధాంతి అంటాడు చూడు ద్వైతము ఉన్నది అని ఒప్పుకుంటే కదా ఇవన్నీ దోషాలన్నీ చూపెట్టడము పరిహారం చేయడము ఇదంతా వాద వివాదం జరుగుతుంది అసలు ద్వైతం అనేది ఉంటే కదా ఈ ప్రశ్నలు లేవడానికి అవకాశం ఉంటుంది ద్వతం అత్యంత అభావం ఉన్నది అని సిద్ధి చేస్తున్నాడు ఇప్పుడు ద్వైతము ప్రతీతి అవుచుండగా కూడా అత్యంత అభావం ఉన్నది ఆ ప్రతీతి అవుచుంటే లేదని ఎట్లంటావయ్యా ప్రతీతి అవుచున్నప్పుడు కూడా ఈ ప్రపంచం లేదు భూతలే ఘటహ అన్నాం అనుకోండి ఎదురుగా ఒక ఘటము ఉంది ఎక్కడ ఉంది భూమి ఉంది ఇప్పుడు ఏమన్నాము భూతలే ఘటహ అస్తి భూతల ఘటము ఉంది అన్నాము ఉన్నది కదా అందరు చూస్తున్నారు కదా ఎదురుగానే ఉంది అందరికి అనుభవ సిద్ధం కూడా ఉన్నది ఘటం ఉన్నది అందరికి అనుభవ సిద్ధమైనటువంటి ఆ ఘటమును ఇప్పుడు లేదని సిద్ధి చేస్తాం చూడు ఎట్లా సిద్ధి చేస్తావు అనంటే ఈ భూతలం ఘటము ఉన్నది అనంటే ఏం సంబంధంతో ఉన్నది ఏదో ఒక సంబంధం చెప్పాలి కదా భూతలానికి ఘటానికి సంబంధం ఉంటేనే కదా ఘటము భూతలం ఉండేది సంభవిస్తుంది ఉన్నది ఏం సంబంధంతో ఉన్నది అంటే భూతలం అనేది ఒక ద్రవ్యము ఘటం అనేది ఒక ద్రవ్యం దుద్రవ్యక సంయోగ ద్రవ్యోగరేవ సంయోగ అనే నియమానుసారంగా భూతలం నందు ఘటము సంయోగ సంబంధం చేత ఉంది ఉంది అని సిద్ధమైంది కదా ఇప్పుడు లేదు అని సిద్ధం చేస్తాం ఎట్లా లేదు ఇప్పుడు భూతలం నందు ఘటము సమవాయ సంబంధం చేత ఉందా లేదు ఎందుకు సమవాయ సంబంధం ఎక్కడ ఉంటుంది ద్రవ్య గుణముల ఎందు ఉంటుంది ద్రవ్యమునకు గుణమునకు సమువాహ సంబంధం అన్నతర అనేక చోట్ల కూడా చెప్తారు కారణ కార్యానికి జాతి వ్యక్తికి క్రియా క్రియవాణుకు గుణ గుణికి విశేష పదార్థాల్లో సమువాయ సంబంధం ఉంటుంది అని చెప్తారు అయితే ఇక్కడ భూతలము ద్రవ్యము ఘటము ద్రవ్యము అయితే ద్రవ్యాల్లో సమూహ సంబంధం ఉండదు సంయోగ సంబంధం ఉంటుంది అయితే సంయోగ సంబంధం చేత భూతలన్న ఘటం ఉంది కానీ సమూహ సంబంధం చేత లేదు ఎందుకు గుణగుని భావం లేదు కదా అందుకని సమూహ సంబంధం చేత లేదు చూడు ఉండి కూడా లేదని సిద్ధి చేసినామా ఈ ప్రపంచం కూడా ఉండి కూడా లేదు ఇంకొక యుక్తి చూడండి రజు ఎందు సర్పము ప్రతీతి అవుతుంది కదా ఆ రజ్జు ఎందు సర్పం ఉండుట సంభవమా విచారం చేయండి ప్రతీతి అవుతుంది భయపడుతున్నాడు పాం పాము అని కేకలు వేస్తున్నాడు చెమటలు పట్టినయి భయపడుతున్నాడు ఉంది అని భయపడుతున్న కాలంలో కూడా ఆడ రజ్జునందు సర్పము ఉందా చెప్పండి మీరు చెప్పండి లేదు ఎందుకు ఉండేందుకు సంభవమే లేదు అక్కడ తాడు ఎందుకు పాము ఎలా ఉంటుందయ్యా ఎక్కడో పుట్టలో అక్కడో ఇక్కడో ఉంటుందంటే ఆ మాట వేరు తాడు ఎందు పాముడుట సంభవమా లేదు అందుకని ప్రతీతి అవుతున్న కాలంలో కూడా అది లేదు అట్లే ఈ చైతన్యం నందు ఈ జగత్ అనేది అత్యంత అభావం ఉన్నది ప్రతీతి కూడా ఇది లేదు అందుకే దీనికి ఏమన్నాము అనిర్వచనీయము మిథ్యా అన్నాము అందుకే శ్రీ మధుసూదన సరస్వతి స్వామి అద్వైత సిద్ధులో మిథ్యాత్వం యొక్క లక్షణం చేస్తూ ప్రతిపన్న ఉపాధి త్రైకాలిక నిషేధ ప్రతియోగివం మిథ్యాత్వం ప్రతిపన్న ఉపాధి అంటే ఏ ఉపాధి ఏ అధిష్టానం నందు దాని అందే త్రైకాలిక నిషేధ ప్రతియోగి ఉన్నది ఏది ప్రతీయమానం జగత్తు ఈ జగత్ ఎక్కడ ప్రతీతి అవుతుంది ప్రత్యేక భిన్న పరబ్రహ్మం ఆ పరబ్రహ్మం ఏ కాలం నందు ఉండుట సంభవించదు త్రైకాలిక అభావానికి ప్రతియోగి ఉన్నది అది అయినా కూడా ప్రత్యేక అవుతుంది వాస్తవంగా ఉందా అది లేదు విచారం చేయండి రజ్జు నందు సర్పము ఏ కాలం నందు అయినా ఉంటుందా త్రైకాలిక నిషేధ ప్రతి ఉన్నది సర్పం ఇంకొక లక్షణం కూడా చేయబడింది ఐదు లక్షణాలు చేసినాడు మిథ్యత్వ నిశ్చయం కోసము స్వాశ్రయ నిష్ఠ అత్యంత అభావ ప్రతియోగివం మిథ్యాత్వం స్వ ఆశ్రయ నిష్ఠ అత్యంత అభావ ప్రతియోగివం మిథ్యాత్వం స్వ అంటే ఇక్కడ మిథ్యా వస్తువు ప్రపంచం తీసుకోండి ఉదాహరణ అయితే సర్పం తీసుకోండి దానికి ఆశ్రయం ఎవరు అధిష్టానము సర్పానికి ఆశ్రయము అధిష్టానము ఎవరు రజ్జువు స్వ ఆశ్రయం ఎవరైన రజ్జు ఇప్పుడు సర్పం ఎక్కడుంది స్వ ఆశ్రయ నిష్ఠ అంటే రజ్జు ఉంది ఆ రజ్జువు దాని యొక్క అత్యంత అభావం కూడా ఉన్నది ఏ కాలం నందైనా సర్పం ఉండేది సంభవం లేదు అత్యంత అభావం ఉన్నది ఆ అత్యంత అభావం దేని చెప్తున్నాము ఆ సర్పముదే చెప్తున్నాం అందుకని ఆ అభావానికి దేని అభావం చెప్తామో అదే ఆ అభావానికి ప్రతియోగి అందుకని ఈ సర్పము ఆ రజ్జు అత్యంత అభావం కాబట్టి అత్యంత అభావానికి ప్రతియోగి ఆ సర్పమైంది ఆ సర్పం ఎలాంటిది అంటే మిథ్యా స్వ ఆశ్రయనిష్ట అత్యంత అభావ ప్రతియోగివం మిథ్యాత్వం ఎందుకంటే స్వ అత్యంత అభావ అధికరణే ప్రతీయమానత్వాత స్వ అంటే ఆ సర్పము దాని యొక్క అత్యంత అభావం ఏ అధికరణం అంటే ఏ రద్దు నాంది అయితే ఉన్నదో అక్కడనే కనిపడుతుంది అది మరి మూడు కాలాల లోపల లేనిదై ఉంటుందో అక్కడనే మళ్ళీ ప్రతీతి అవుతుంది అందుకని అది మిథ్య లేనిదై ఉండి కనిపడుతున్నది అందుకని మిథ్య చూసారా ఏ జగత్తు ఉంది ఉంది ఉంది ఉంది అని లోకలకు సత్యం అని అసలు వాస్తవంగా ఉందా చూడండి ప్రతీ చదువుతుండగా లేదు చెప్పండి ఇప్పుడు ఏ ప్రత్యేక భిన్న పరబ్రహ్మ ఉన్నదైతే ఈ జగత్తు ప్రతీతవుతుందో స్వప్న జగత్తు వలె స్వప్న జగత్తు ఏ విధంగా నీ అందే ప్రతీతం అవుతుంది నీ ఉంటుంది నీ అందే లయమవుతుంది అట్లా ఈ బహ్య జగత్తు కూడా నీ అందే ప్రతీతవుతుంది నీ అందే ఉంటున్నది నీ అందే లయమవుతున్నది వాస్తవంగా నీ లేదు విచారం చేస్తే చైతన్యం ఉన్నందు ఈ ప్రపంచం ఉండుటెలా సంభవం ఒకవేళ ఉంటది అంటే ఎప్పుడు ఉండాలి మరి ఉంటదా లేదే భ్రాంతి కాలంలోనే ఉంటుంది భ్రాంతి నివృత్తి కాలంలో లేదు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మ నిమాయయా బహిర్వో భూతం యథా నిద్రయా ఈ విధంగా జగద్గురు శంకరాచార్య వారు స్తోత్రంలో ఏం చెప్తారు ఈ గర్వ నగరం వల్లే స్వప్న ప్రపంచం వల్లే ఈ జగత్ కూడా నీ అందే అవుతుంది వాస్తవంగా విచారం చేస్తే లేదు స్వప్నం నుంచి లేచిన వానికి స్వప్న జగత్తు ఏ విధంగా ప్రతీతి కాదు అట్లా జ్ఞానాన్ని పొందినట్లయితే ఈ జగత్తు కూడా ప్రతీతి కాదు అందువల్ల ఈ జగత్తు అత్యంత అభావం ఉన్నది కాదు మరి ప్రతీతి అయితుంది కదా అంటే మిథ్యా అనిర్వచనీయము ప్రాతీతికము కల్పితము వాస్తవం కాదు ఇటువంటి మిథ్యా జగత్తు అభిమానించడము ఎంత మూర్ఖత్వం చెప్పండి ఉందా జగత్తు విచారం చేస్తే లేదు అందువల్ల ఇది ఉన్నది అనుకుంటే ద్వైతానికి విరోధియా అని ఈ విధంగా శంక ప్రాప్తం అవుతుంది ప్రతీయమానస్యాపి ద్వైతస్య వాస్తవత్వ అభావాత్ ప్రతీయమానమైనటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉన్నదో వాస్తవంగా లేదు కాబట్టి విరోధి అని చెప్పాలంటే రెండు పదార్థాలు విద్యమానం ఉండాలి రెండు పదార్థాలు సత్యం ఉండాలి ఉంటే వాటికి విరోధం చెప్పడానికి వస్తుంది కానీ ఈ ద్వైత ప్రపంచము ప్రతీయమానం అవుతున్నప్పుడు కూడా వాస్తవం కాదు కాబట్టి ఇప్పుడు ద్వైతానికి అద్వైతానికి విరోధమే లేదు ఎందుకు లేనేలేదు రెండో పదార్థం ఉంటే కదా ఒకదానికొకటి పరస్పరం విరోధి ఉండదని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అసే ద్వైత ప్రపంచం లేనే వాస్తవం కానే కాదు కాబట్టి వాస్తవ అద్వైత విఘాతిత్వం నా వాస్తవంగా అద్వైతానికి విఘాతి అంటే విరోధి కాదు ద్వైతము వాస్తవంగా అద్వైతానికి విరోధి కాదు ఎందుకు ఉంటే లేనే లేనేలేదు అని ఈ విధంగా పరిహరచి పరిహారం చేస్తూ ఉన్నాడు రెండు శ్లోకం ఏం తరి శృణుద్వైతం అసన్మాయామయత్వ తేన వాస్తవ అద్వైతం పరిశేషాద్వి భాషతే శంకర చేస్తూ వచ్చాడు అద్వైతము శాస్త్రవేద్యం మాత్రమే ఉంది కానీ అనుభవ లేదు ఎందుకు ప్రతీతి అవుతున్నది కదా అని ఈ విధంగా శంకలు చేస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్తూ వచ్చాడు కానీ అది ఎట్లా ఉన్నదనంటే జైసాఖ తైసా అన్నట్టు ఆ పూర్వపక్షి మీద ఆ చేస్తే సిద్ధాంతి పూర్వపక్షం మీద మళ్ళీ శంక చేశాడు ఇది ఒకరికొకరు పరస్పరం తిట్టుకున్నట్టు ఇది వాస్తవ సమాధానం కాదు అసలైన సమాధానం ఏది ఇప్పుడు చెప్పినాడు తోడు ఏమంటర్హి ఈ విధంగా నువ్వు శంకిస్తున్నావు కదా వాస్తవంగా విచారం చేస్తే ద్వైతం అసన్ మాయా మయత్వత ఈ ద్వైతము అసత్నదయా మాయా మయత్వత మాయికమైనటువంటి గారిడీ వాడు చేసేటువంటి పదార్థాలకు అస్తిత్వం ఉందా చెప్పు కనిపడతలేవా కనిపడినంత మాత్రమే వాటికి అస్తిత్వం ఉందా అదే విధంగా ఈ జగత్తు కూడా ప్రతీతి అయినంత మాత్రం చేత దీనికి అస్తిత్వం లేదు వాస్తవ అస్తిత్వం లేదు మాయామయం అంటే మిథ్యా ఉన్నది వాస్తవం అద్వైతం అందుకని వాస్తవం ఏమిటి అంటే అద్వైతం బస్ అంతే ఇది సిద్ధాంతం అందుకే పరిశేషాత్ విభాషతే పరిశేషన్యాయం చేత ద్వైతాన్ని మిథ్యాన్ని సిద్ధి చేసినట్లయితే ఇక మిగిలింది ఏమున్నది అద్వైతమే ఇక శంక చేయి ఏం శంక చేస్తావు ఇప్పుడు చెప్పు అని ఏ విధంగా సిద్ధాంతి సమాధానం చెప్పినాడు పరిశేషాదు విభాషతే పరిశేష న్యాయం చేత చివరికి అవశిష్టం మిగిలింది ఏది అంటే అద్వైతమే ద్వైతం మిథ్యా అనిర్వచనీయము అని సిద్ధమైంది ఇరవై అంకం చూడండి పరిశేషం అంటే ఏమిటి మీరు కూడా కంఠస్థం చేసుకోవాలి పరిశేషం యొక్క లక్షణం చేస్తున్నాడు శ్రీ రామకృష్ణ వారు అందరు చేసుకోండి బ్రాకెట్ లో పెట్టుకోని ప్రసక్త ప్రతిషేధే అన్యత్ర అప్రసంగాత్ శిష్యమానే సంప్రత్య పరిశేష ప్రసక్త ప్రతిషేధే ప్రాప్తమైంది నిషేధం చేయబడిన తర్వాత అన్యత్ర వేరే ఇంకా ఏది కూడా ప్రాప్తం కానప్పుడు వేరే అన్యములు ఏది ప్రాప్తం కానప్పుడు ఇక మిగిలినది ఏదో దాని యొక్క జ్ఞానమే పరిశేషము అంటారు ఏ విధంగా దృష్టాంతం మీకు తెలుస్తుంది ఎవరికి ఒకసారి చెప్పుకున్నాము శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీత ఈ ముగ్గురు కూడా వనవాసం చేస్తున్న సమయంలో అత్రి మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళారు ఎప్పుడైతే అత్రి ఆశ్రమంలోకి వెళ్ళారో అప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి ముని కన్యలందరూ కూడా రాముడు వచ్చాడంట సీతమ్మ వచ్చాడంట లక్ష్మణుడు వచ్చాడంట చూద్దామని వాళ్ళందరు కూడా వచ్చారు అయితే వీరు అత్రియా అనుసూయ వాళ్ళతోని మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ మునికన్యలకు ఉత్సాహము పట్టలేక ఆ సీతమ్మ వారికి సైగ చేత అడుగుతున్నారు అంటే మీ భర్త ఎవరు ఆ ఇద్దరులో ఇద్దరున్నారు కదా లక్ష్మణుడు రాముడు ఆ ముని తెలియదు కదా సీతమ్మవారి యొక్క భర్త ఎవరు తెలుసుకోవాలనే జిజ్ఞాస చేత సీతమ్మ వారికి సైగ చేశారు అమ్మ అమ్మ మీ భర్త ఎవరు అంటే ఆమె ఎలా చెప్పగలవు హైందవ స్త్రీలు భర్త యొక్క పేరును లేదా భర్తను ఏలుతో చూపెట్టుట అనేది చెయ్యరు అందుకని ఆమె మౌనంగా ఉండిపోయింది అప్పుడు ఆ ముని కన్యలే వేలుతోని చూపెట్టారు లక్ష్మణుని వైపు చూపెట్టారు వేలుతోని అతడ మీ యొక్క భర్త అని అంటే అప్పుడు సీతమ్మ తల అడ్డం మూపింది అంటే కాదు అన్నట్లుగా తల అర్థమవుతుంది అప్పుడు ఆ ముని కన్నెలకు అర్థమైంది కదా ఏమని ఆ శ్రీరామచంద్రుడు నల్లని వాడే ఆ సీతమ్మవారి భర్త అని వారికి అర్థమైపోయింది ఇప్పుడు ఈ లక్షణాన్ని ఇక్కడ కూర్చుండబెట్టండి ప్రసక్త ప్రతిషేధే ఇప్పుడు లక్ష్మణుడు అక్కడ ప్రసక్తమై ఉన్నాడు ప్రాప్తమై ఉన్నాడు ఆ ప్రాప్తమైనటువంటి వారిని ప్రతిషేదం చేసింది సీతమ్మ ప్రసక్త ప్రతిషేదే అతడు నా భర్త కాదు అని నిషేధం చేసింది అన్యత్ర ఆ ప్రసంగాత్ ఇక మూడో వాడైతే లేడు అన్యత్ర ఇద్దరికంటే మూడో వాడైతే ఇంకోడు లేడు అన్యత్ర ఆ అన్యత్ర వేరే వేరే వారైతే ప్రాప్తం లేరు ఇక శిష్యమానే ఇక మిగిలినటువంటి వాళ్ళు ఇద్దరులో ఎవరు ఒకడు రాముడు ఉన్నాడు అశిష్యమా అనే సంప్రత్య ఆ ఉన్నటువంటి మిగిలిన వాడు ఎవడైతే ఉన్నాడో అతడే భర్త అనేటువంటి జ్ఞానం వారికి మునికన్నెలకు అయ్యింది ఇది దీనికే పరిశేష న్యాయము అంటారు లక్షణం కంఠస్థం చేసుకోండి ఇది పదే పదే తరచుగా వస్తూ ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి ప్రసక్త ప్రతిషేధే అన్యత్ర ఆ ప్రసంగా కంటస్థం పెట్టుకోండి పరిశేష ప్రకారం దర్శయతి ఇప్పుడు పరిశేష న్యాయం చేత అని చెప్పినాడు పరిశేష అంటే ఎట్లా దాన్ని కొంచెం వివరించండి అని అంటే అదే చెప్తున్నాడు ఇప్పుడు ఉత్తర శ్లోకం ద్వారా రెండు శ్లోకం అచింత్య రచన రూపం మాయకలం జగత్ ఇది నిశ్చిత వస్తుత్వం అద్వైతే పరిశేష్యత మాయా గాని మాయాకార్యమైనటువంటి జగత్తు గాని మరి జీవేశ్వరులు గాని వీరందరూ కూడా మాయికము మిథ్యా అనిర్వచనీయము కల్పితము అని నిశ్చయం చేస్తే ఇక పరిశీష న్యాయం చేత ఇక మిగిలింద అధిష్టాన బ్రహ్మమే బస్ ఇది పరిశేష న్యాయం ఈ పరిశేష న్యాయం చేత అద్వైత బ్రహ్మ నిశ్చయము చేసుకోవాలి అని శ్లోకం ద్వారా చెప్పినాడు ముప్పై అంకం చూడండి నా చింత్య అచింత చింతచుటకు అలవి కానిది అచింత్యము అచింత్య రచన రూపం యస్య తత్ తకలం జగత్ అచింత్య రచన రూపం ఈ జగత్ అంతా ఎట్లా ఉన్నదంటే అచింత్య రచన రూపం ఉన్నది ఇది ఇట్లా ఉన్నది అట్ల ఉన్నది చెప్పడానికి రాదు చింతించడానికి రాదు అటువంటి స్వరూపం గలది ఈ సకలం జగత్ అంటే ఏం చెప్పినట్లయింది అంటే మాయా ఏవా ఇదంతా మాయికం ఉన్నది అంత మాయ ఉన్నది మాయా అంటే ఏంది స్వామీజీ మిథ్యా ఏవా అది మిథ్యా ఉన్నది మిథ్యా అంటే ఏంది స్వామిజీ ఇది అనే ప్రకారేణ అనిర్వచనీయత్వాదు మిథ్యాత్వం ద్వైత్య నిశ్చిత్య వాస్తవం అద్వైతం పరిశీషతం ఇత్యర్థ అనిర్వచనీయం ఉన్నది అని నిశ్చయం చేసుకొని వాస్తవం ఏమిటి అని అంటే అద్వైతం అని పరిశీలియా నిశ్చయం చేసుకో ఈ జగత్తు అచింత్య రచన రూపం ఉన్నది అన్నాడు కదా దీని విషయంలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు బ్రహ్మ సూత్ర సూత్రానికి భాష్యం రాస్తూ ఈ జగత్తు అచింత్య రచన రూపం అని చెప్పినారు జన్మాద్యశ అనే సూత్రానికి జన్మ ఆది అస్య జగత యత ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి భంగములు ఎవరి వల్ల కలుచున్నావో అతడు బ్రహ్మము అని బ్రహ్మం యొక్క తటస్థ లక్షణాన్ని చెప్పడానికి సూత్రకారుడు వ్యాస భగవానుడు సూత్రాన్ని ప్రవృతం చేస్తే దానికి వ్యాఖ్యానము ఈ విధంగా చేసినాడు జన్మాది అస్య అనే ఉన్నది కదా అస్స అంటే అస్య జగత ఈ జగత్తు యొక్క జన్మ అంటే ఉత్పత్తి మరియు స్థితి మరియు భంగం అంటే ప్రళయం ఈ ఉత్పత్తి స్థితి ప్రళయములు యత యువని నుండి అయితే జరుగుతున్నాయో యువని ద్వారా జరుగుతున్నాయో అతడు బ్రహ్మ్రూత్ర అక్కడ అస్స అంటే జగత్ అన్నాడు జగత్ ఎలాంటిది అని విశ్లేషణ చేస్తూ శ్రీ జగద్గురు శంకరాచార్య వారు రాస్తున్నారు అస్య జగత్ నామరూపాభ్యాం వ్యాకృత అనేక కర్తృ భోక్తృ సంయుక్త ప్రతి దేశ కాల నిమిత్త క్రియా ఫలాశ్రయస్ మనసాపి అచింత రచనారూప జన్మ స్థితి భంగం యత సర్వజ్ఞా సర్వశక్తే కారణత్ బావతి తద్ బ్రహ్మ ఇది వాక్యశేష అని చెప్పినాడు నామరూపాల చేత వ్యాకృతం ఉన్నది ప్రకటం ఉన్నది ఈ జగత్ అంతా ఎట్లా ఉన్నది నామరూపాల చేత ప్రకటం మరి ఈ నామరూప ప్రపంచంలో అనేక కర్తలు అనేక భోక్తలు ఉన్నారు అంతే కదా ఈ సంపూర్ణ జగత్ ఎట్లా ఉన్నది జీవులకే వ్యాప్తమే ఉన్నది ఆ జీవులు ఎలాంటి వాళ్ళు కర్తతో భక్తులతో అభిమానం గల వాళ్ళు అందుకని అనేక కర్తల చేత భక్తుల చేత సంయుక్తమైనటువంటిది ఈ జగత్తు మరి ప్రతి నియత దేశ కాల నిమిత్త నియమితమైనటువంటి దేశము నియమితమైన కాలము నియమితమైన నిమిత్తాలు మరియు క్రియా క్రియకు ఫలమైనటువంటి సుఖ దుఃఖాలకు ఆశ్రయం ఉన్నది ఈ జగత్తు మనసు చేత కూడా చింతించుటకు అలవిక అనేటువంటి స్వరూపం గలది ఇటువంటి జగత్తు యొక్క జన్మ స్థితి భంగం ఉత్పత్తి స్థితి ప్రళయం యత అంటే ఏ సర్వజ్ఞాత్ సర్వశక్తే కారణాద్భవతి సర్వజ్ఞుడు సర్వశక్తుడైనటువంటి కారణం ఈశ్వరు నుంచి ఉత్పన్నమవుతుందో అతడే బ్రహ్మ అని ఈ విధంగా జగత్తు అచింత్య రచన రూపం ఉన్నది యొక్క వర్ణన చేశాడు ఆచార్యుడు కాబట్టివంటి చిడానికి అలవి కానటువంటి స్వరూపము గల ఈ జగత్తు ఏదైతే ఉందో ఇది మిథ్యా మాయికము కల్పితము అన్నాడు అంటే ఏమిటి అనిర్వచనీయం అంటే ఇది నిర్వచించి చెప్పడానికి రాదు నిరూపించడానికి రాదు ఇది ఉన్నది అని సిద్ధి చేయడానికి రాదు అనిర్వచనీయం ఉన్నది అంటే నిర్వక్తం నా శక్తే అనిర్వచనీయం అంటే ఏ విధంగా స్పష్టం చేయాలంటే ఏది సత్త అని నిర్వచించి చెప్పడానికి రాదు అసత్ అని నిర్వచించి రాదు అందుకని అనిర్వచనం ఇంకా కొంచెం స్పష్టం చేయండి అంటే సత్ అంటే బాలయోగ్యము అసత్ అంటే స్వరూపము గలది ఈ బాలయోగ్యము స్వరూపము గలది అయి ఏదైతే అది అనిర్వచనీయము ఏది ఈ జగత్ అనిర్వచనీయము అని శ్రీ మధుసూదన సరస్వతి స్వామి అద్వైత సిద్ధులు చెప్తారు సచేత నా బాధ్యత అసచ్చేత్ నా ప్రత్యేత బాధ్యత ప్రతీయతేపిచ్చ తస్మాత్ సదసద్ విలక్షణం అనిర్వచనీయం అని అంటూ అనిర్వచనీయం ఒక లక్షణం చేసినాడు ఒకవేళ ఇది సత్త అయితే కాని బాధ అయితుంది జ్ఞానోత్తర కాలంలో అసత్ అయితే వందలాగా ప్రతీతి కాకూడదు కానీ ప్రతీతి అయితుంది జగత్తు నామరూపాల చేత బాధ్యత ప్రతీతి అపించిచ మరి ప్రతీతి కూడా అవుతున్నది తస్మాత్ అందుకని ఇది సత్యము చెప్పడానికి రాదు అసత్ అని కూడా చెప్పడానికి రాదు అందుకే దీనికి సదసద్ విలక్షణం అనిర్వచనీయం త్యుక్తం సదసత్ విలక్షణం అనిర్వచనీయం ఈ ప్రపంచము అని చెప్పడం జరిగింది ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సత్కంటే విలక్షణము బాధయోగ్యము అసత్ కంటే విలక్షణం స్వరూపం కాబట్టి ఈ ప్రపంచము అనిర్వచనీయము అని నిశ్చయం ఈ విధంగా ఈ ప్రపంచము అనిర్వచనీయం అని నిశ్చయం చేస్తే ఇక పరిశీషన్ యామం చేత మిగిలింది ఏది అధిష్టాన బ్రహ్మమే అని ని చేసుకోవాలి అందుకని ఈ జగత్తు వాస్తవము కాదు అని సిద్ధి చేసినాడు మిగతా విషయం తర్వాత తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనోన సహ వీర్యం కరవాహ తేజస్వినధేతమస్ మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి